నాలుగు వందల ఎనభైఅవ సంకేతం ఎవ్వరినే మనగలను ఎంత బలువుడ నేను నవ్వుచు నీవేయిక నన్ను మన్నించవయ్యా కామక్రోధములకు కణాచికాపను ఆమని ఇంద్రియములకు అడిబంటను ధీమన పుటాసలకు లగ్గస్తుడను ఈ మరగువాడ నిన్ను నెట్టుకొలిచేనయ్యా పాయని సంసారానకు బడివని వాడను కాయపు భోగాల వాడను పాయపు మదములకు పంగమైన వాడను ఈ ఎడ వాడనని ఎట్టు కొలిచేనయ్యా సరికర్మములకెల్లా చనవరి బొడుకను పొరలే జన్మముల అప్పులవాడను అరయ్య శ్రీ వెంకటేశ అంతలో నన్నేలివి ఇరవై ఇట్టుండకున్న ఎట్టు పులిచేనయ్యా